అలాంటి సందర్భం నాకేం జీవితంలో రాలేదు కదండి అలాంటి పరిస్థితులు నాకేం రాలేదు కదండి అలాంటి అనుభవాన్ని నాకేం రాలేదు కదండి నాకు అనుభవం అయితేనే నేను నిర్ణయం చేయగలుగుతాను కానీ నాకు అనుభవం కాకపోతే నాకు నిర్ణయం ఎట్లా అవుతుందండి అని జ్ఞాన విషయంలో రాగం విషయంలో విషయాత్మకమైన విషయంలో బుద్ధి పరిమితమై పనిచేస్తాం ఇది ఎప్పుడు అదే అడుగుతుంటుంది ఏమండి మీరు ఫలానా షేజ్వాన్ రైస్ తిన్నారా అన్నారు అనుకోండి ఈ షేజ్వాన్ రైస్ అంటే ఏమంటే ఎవరు తెలుసు ఎవరు మాకు దిరిదే బాబు పురిహోర్ తెలుసు దద్దోజనం తెలుసు పరమానందం తెలుసు చక్రపొంగల్ తెలుసు చిక్కి చిడికి తెలుసు చాలా తెలుసు కానీ నువ్వు చెప్పిన ఈ షేజ్వాన్ రైస్ అంటే మాకేం తెలుసు మాకు బా అన్నావు సరే అయితే ఓసారి వడ్డిస్తాను తిని చూడండి అన్నావు అనుకోండి ఇప్పుడు తినాలా వద్దా తినాలి అంటే దీనికి బోల్డ్ ప్రశ్నలు వచ్చినాయి బుద్ధికి ఇదేదో వీడు తెలియంది పెట్టాడు ఇది తెలియని తింటే ఏమవుతుందో ఇప్పుడున్న ప్రమాదం అసలే అసలే హాస్పిటల్కి వెళ్ళే అవకాశం కూడా లేదు ప్రమాదం వస్తుందేమో మరి జాగ్రత్తగా ఉండాలి కదా అని అనుకుంటూ ఉంటాడు అనమాట అందువల్ల ఈ బుద్ధి ఎప్పుడు కూడా ఏమవుతుంది విషయాత్మకమైనటువంటి నిర్ణయాత్మకమైనటువంటి వృత్త్యాత్మకమైనటువంటి దాని చేత పరిమితించబడిపోతుంది ఆ పరిమితించబడ్డప్పుడు ఏమైంది జాగ్రత్తగా ఆలోచిస్తే మనం మంద బుద్ధిగా మారిపోతాం అప్పుడు చేతనాన్ని మాత్రమే గుర్తిస్తను చైతన్యాన్ని గుర్తించటం మనం చైతన్యాన్ని గుర్తించినప్పుడు ప్రతిభావంతుడివి ఇలా జాగ్రత్తగా గుర్తించాలన్నమాట ఏ ఇంద్రియమైనా సరే నీ మీద ప్రభావితం అయిందనుకోండి అప్పుడు చేతనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇంద్రియ ప్రభావితం అయిందంటే అక్కడ జగత్ ఉన్నట్టే వృత్తి ప్రభావితం అయిందంటే అక్కడ జగత్తున్నట్టే విషయం ప్రభావితం అయిందంటే అక్కడ జగత్ ఉన్నట్టే ఒకవేళ వీటన్నింటి చేత నేను కదలటం లేదండి అని ఎవరైనా అన్నా అది ఒక స్థాయితో కూడినటువంటి సంప్రజ్ఞాత సమాధి అంటే యోగనిష్ట ద్వారా కూడా కదలకుండా ఉండవచ్చు అంటే ప్రాణం కదలచకుండా ఉంచడం కానీ మనసును కదలచకుండా ఉంచడం కానీ మనం యోగ ప్రక్రియలలో లయ యోగ విధానంలో మనం సంపాదిస్తాం జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే సాధించవచ్చు ఈ సాధించినటువంటి వాటికి సంప్రజ్ఞాత సమాధి పేరు అది తర్కం వల్లైనా కావచ్చు విచారణ వల్లైనా కావచ్చు ఆనందం వల్లైనా కావచ్చు అస్మితం వల్లైనా కావచ్చు ఈ నాలుగు మార్గాలలో సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది అంటే అక్కడ ఏమిటంటే త్రిపుటి ఉంటుంది త్రిపుడు లేకుండా పోదు కానీ త్రిపుటి ఏడల నువ్వు ప్రశాంతంగా ఉంటావు ఏమంటే ఇప్పుడు నీకు ఈయనకి ఆ జీవుడు జగతీశ్వరుడు ముగ్గురు ఉన్నారయ్యా కానీ ప్రశాంతంగా ఉన్నాడయ్యా ప్రభావితం కాలేదంతే గుర్తిస్తున్నాడు వింటున్నాడు తింటున్నాడు చూస్తున్నాడు ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి కానీ మనోబుద్ధులు అందులో చేరడం లేదు మనోబుద్ధులను చేరనివ్వకుండా వేరు చేయగలిగాడు ఇది మన ధ్యాన ప్రక్రియలలో మొట్టమొదట అందరి సాధకులకు ఉపయోగపడే విషయం ఏమండి నేను ఈ మధ్య బాగా ధ్యానం చేస్తున్నానండి సంధ్య చేస్తున్నానండి చాలా జాగ్రత్తగా ఉంటున్నానండి ప్రశాంతంగా ఉంటున్నానండి సాక్షిగా ఉంటున్నానండి అని మన చాలా మంది చెప్తూ ఉంటారు ఇదంతా ఏంటి ఆ ప్రశాంత త్రిపుటి ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉండటం సంప్రజ్ఞాత సమాధి అయితే నీవు సంప్రజ్ఞాత సమాధి వల్ల జీవన్ముక్కుడు కాలేవు కదా అసంప్రజ్ఞాత సమాధి అంటే స్వరూపజ్ఞానాన్ని పొందితేనే అవగలుగుతావు స్వరూపజ్ఞానంలో త్రిపుడిని గుర్తించే పరిస్థితి లేదు త్రిపుటి చేత ప్రభావితం పరిస్థితి లేదు అందుకని ఈ రెండింటి మధ్య భేదాన్ని తెలుసుకోవాలి అంటే నిర్ణయం అనేటటువంటి శక్తిని వాడవలసిందే ఈ నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని వాడినప్పుడు మాత్రమే లక్షణము లక్ష్య స్థితికి చేరిపోతుంది లేకపోతే ఏమవుతుంది లక్షణం దగ్గర అయిపోతుంది నాకు అన్ని పదార్థాలు తెలుసండి నాకు అన్ని పాత్రలు కూడా తెలుసండి వంట ఎలా చెయ్యాలో కూడా తెలుసండి కానీ వంట చేస్తేనే కదా నీకు అనుభవం వచ్చేది దాన్ని అనుభవించినప్పుడే కదా నీకు దాని నిర్ణయం తెలిసింది లేకపోతే అవన్నీ అలాగే ఉన్నాయనుకోండి బియ్యానికి బియ్యం పప్పులకు పప్పులు ఉప్పులకు ఉప్పులు తినాలనుకోండి ఎలా తింటావు వండకపోతే ఆలోచించండి వండకుండా దాన్ని అలాగే వస్తువులుగానే తినాలనుకోండి ఇప్పుడు ఈ చెంచాడు ఉప్పు ఆ పప్పులో కలపాలంటే ఎలా కలుపుతావు ఒక్కొక్క ఉప్పు రేణువు ఒక్కొక్క పప్పు బద్ద ఒక్కొక్క బియ్యం బద్ద తీసుకుని లాల్ నోట వేసుకుని తినలేవు కదా అలా ఒకవేళ తిన్నా నీకు ఆహారం స్వీకరించినటువంటి అనుభవం సంతృప్తి కలిగిందా కలగలేదు చూడండి బుద్ధి వృత్తి జ్ఞానంలో కూడా స్వరూప జ్ఞానాన్ని అనుభవిస్తుంది అక్కడ పేరుకు వృత్తి జ్ఞానం అని అంటున్నాం కానీ దాని సహజ లక్షణం స్వరూపజ్ఞానం అది వాస్తవానికి చైతన్యం वृत्ति कनबड़न स्वरूप ज्ञामे विषयात्मक कनबड़न स्वरूप ज्ञामे प्रपंच कनबड़न आत्मस्वरूप